కళాప్రపూర్ణ వింజమూరి అనసూయాదేవి గారి గతానికి స్వాగతంలో రెండవ చాప్టర్ నా చిన్నతనం హార్మోనియం వాయిం చీకూచింతా లేని చిన్నతనం ఎంత హాయో నా చిన్నతనం అలాగే గడిచింది ఇంట్లో అందరికీ నేనంటే గారాం మా నాన్నగారికి మరీను కావలసినవన్నీ అమర్చేవారు అడిగినవన్నీ కొనిచ్చేవారు అందుచేత ఆడుకోవడం చదువుకోవడం తినడం పాడడం తప్ప మరేమీ తెలియదు సంగీతం సరదా మాత్రం చిన్నప్పటి నుంచి ఉంది నన్నందరూ అమాయకురాలనే అనేవారు ఎందుకనేవారో తెలియదు అమాయకురాలంటే ఏమిటో పెద్ద అయ్యాక తెలుసుకున్నాను ప్రపంచ జ్ఞానం లేనిది అని నన్నంత అమాయకంగా పెంచారు అది నా తప్పు కాదు మళ్ళీ మా వాళ్లే సంగీతంలో నాకున్న తెలివి అమోఘం అనేవారు ప్రోడిజీ ఏకాసంథాగ్రాహి అని పొగిడేవారు నా శక్తి నేను తెలుసుకునే వయసు కాదది పొగిడితే ఉబ్బిపోయే వయసు కాదు అయితే అందరూ పొగుడుతుంటే ఏదో సరదాగానే ఉండేది మా నాన్నగారు పేరెక్కిన రచయిత ఎన్నో నవలలు పద్యకావ్యాలు నాటకాలు రాశారు ఆ నాటకాలు నాడించి అందులో ముఖ్య నటించేవారు కూడా నాన్నగారి గాత్రం ఖంగమని స్టేజీకి బాగా నప్పేది పద్యాలు బాగా చదివేవారు మా ఇంట్లో ఎప్పుడూ నాటకాల రిహార్సల్స్ జరిగేవి ఆ పద్యాలు పాటలు అన్నీ నేను అనుకరించి పాడేదాన్ని వాళ్ల హార్మోనిస్టు పక్కన కూర్చుని ఎలాగ వాయిస్తున్నాడో గమనించేదాన్ని అవింకా సైలెంట్ సినిమా రోజులు సినిమా ప్రారంభించింది మొదలు ఒకరు రన్నింగ్ కామెంటరీలాగా కథాడైలాగ్స్ చెప్తుండేవారు ఇంకొకరు ఆడవాళ్ల వైపు బెంచ్ క్లాస్లో లెగ్ హార్మోనియం పెట్టుకుని మధ్య మధ్య బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాయించేవారు రోజు రెండు షోలకు ఒకే వాయిద్యం దెబ్బలాటలు యుద్ధం లాంటి వాటికి సగ సగ సగగ మగరి నిరి నిరి ఇవే స్వరాలు వాయించేవాడు విషాదమైన విషయాలకు సరి గరి సరి పా గరి గ మ ీ గరి సరి సని వాయించేవాడు నేనా ట్యూన్ని అప్పుడే పట్టేశాను అప్పుడు కుర్చీటిక్కెట్టు పావల బెంచీ బేడా నేల క్లాసు కాణ నాన్నగారు కుర్చీ టిక్కెట్టు కొన్నా కూర్చోక పరిగెత్తి బెంచీ క్లాసుకు వెళ్ళి హార్మోనిస్టు పక్కన కూర్చుని ఎలాగ వాయిస్తున్నారో గమనించేదాన్ని నేను మొదటిసారి హార్మోనియం వాయించింది నా ఐదో ఏటా అక్షరాభ్యాసం రోజున ఆరోజు చదువుతో పాటు సంగీతం కూడా ప్రారంభించారు నా తల్లిదండ్రులు త్యాగరాజుల వారి శిష్యుని మనవడు అప్పటికే వయోవృద్ధులు సంగీత శిక్షణలో నిపుణులు సొంఠి లచ్చయ్య గారిని గురువుగా ఏర్పాటు చేశారు నా మేనత్త చెల్లాయమ్మ నేర్చుకున్న హార్మోనియం దులిపి బయటికి తీశారు దాన్ని మోహన్ఫ్లూట్ హార్మోనియం అంటారు అంత మధురమైన నాదం మరో హార్మోని మరే హార్మోనియంలోనూ కనబడలేదు ఆ రీడ్స్ ఇప్పుడు దొరకడం లేదు నన్ను ఇన్స్పైర్ చేసింది ఆ హార్మోనియమే నా గురువుగారు నా చేత సాపాసాలు పట్టించి హార్మోనియం మీద సరిగమ పదనిశ వాయించి పాడుతూ నాకు జంత్రగాత్రాలు నేర్పడానికి ప్రయత్నించారు నేను తక్షణం మాస్టరు మీరు తొయ్యండి నేను రెండు చేతులతో వాయిస్తాను అన్నాను మాస్టర్కి కోపం రాలేదు సరికదా ఐదు సంవత్సరాల పిల్లనైన నా మాటలకి ముద్దొచ్చి ఏది వాయించుచూద్దాం అంటూ హార్మోనియం తొయ్యడం మొదలుపెట్టారు సరిగమలేనా ఎప్పుడూ వాయించి నేను మురారి దానవ విరామ కేశవ అనే పాట రెండు చేతులతో హార్మోనియం మీద వాయిస్తూ పాడాను గురువు లచ్చయ్య గారికి ఆశ్చర్య ఆశ్చర్యపడ్డారు ఆయన ఆశ్చర్యానికి మేరలేదు మా నాన్నగారిని పిలిచి నీ బిడ్డకు సరస్వతి కటాక్షం ఉంది లేకపోతే ఇలా వాయించగలదా పువ్వు పుట్టగానే పరిమిళం తెలిసినట్టు నీ కూతురు పుట్టుకతోనే విద్యను కనపరిచిన ఆర్టిస్టు ఈ పిల్ల సంగీతంలో బాగా పైకొస్తుంది నాకొచ్చిన విద్యను నేర్పిస్తాను అంటూ ఆశీర్వదించారు తర్వాత కొంతకాలం సొంఠివారి శిక్షణలో గాత్రం వీణ కూడా అభ్యసించాను నా వీణకి కళావతి అని పేరు పెట్టుకున్నాను మాస్టరు స్వరాలు చెప్తుంటే నేను కీర్తనలు వాయించేదాన్ని అయితే వీణ గమకయుక్తంగా వాయించాలంటే మంచి సాధన కావాలి నా గొంతులో పలికే గమకాలను వీణ మీద వాయించడం కష్టంగా ఉండేది అంతేకాకుండా వీణ వాయిస్తూ పాడేటప్పుడు గొంతు మాడ్యులేట్ చేసి వీణానాదం మించకుండా పాడవలసి వచ్చేది నాకు ఆ ఫాల్స్ వాయిస్ ఇష్టం లేదు వీణ వదిలేసి గాత్రం ఎంచుకున్నాను ఆ రోజుల్లోనే నాకు బహుశా ఆరేళ్ళుండొచ్చు ఓనాడు మా నాన్నగారు తెలుగు పండిట్గా పనిచేస్తున్న కాకినాడలోనే మెక్లారిన్ దొరగారింట్లో క్రిస్మస్ పార్టీ జరిగింది నాన్నగారు అన్నయ్యని నన్ను తీసుకువెళ్లారు నా దృష్టి వారింట్లో ఉన్న పియానో మీద పడింది నెమ్మదిగా అక్కడికి వెళ్ళి వాయించడం మొదలుపెట్టాను హెడ్మాస్టర్ పామరగారది విని మెచ్చుకుంటుంటే మెక్లారిన్ దొరగారు కూడా వచ్చి కమాన్ ప్లే సింగ్ అంటూ ఉత్సాహపరిచారు అంతవరకు పియానో ఎలాగుంటుందో కూడా ఎరగన్నేను అప్పటి నాకు తెలుసున్న రెండు మూడు పాటలవలీలగా వాయిస్తూ పాడాను ఎదుట చార్ట్ లేకపోయినా ఇంత చిన్నపిల్ల ఎంత బాగా వాయించిందో అని దొరగారు మొదలైన వారందరూ ఆశ్చర్యపడ్డారు పిఠాపురం మా అమ్మమ్మగారి ఊరు కాకినాడ నుంచి పదకొండు మైళ్ళు అనుకుంటాను నాకు ఏడేళ్ళు ఉంటాయి ఆ రోజుల్లో అమ్మమ్మ ఇంటికి వెళ్ళడం అంటే ఎంతో ఇష్టం ఆవిడతో పూజలకి తీర్థాలకి పురాణాలకి తోలుబొమ్మలాటకి కూడా వెళ్ళి ఇంటికి వచ్చి ఓ తెరకట్టి మా వాళ్ళకే టికెట్ అమ్మి ఆ పాటలన్నీ ఆడి పాడేదాన్ని అమ్మమ్మ రోజుకొక పలహారం చేసి పెట్టేది ఆవిడ స్పెషాలిటీ చిన్న కాజాలు మామయ్యకి పెళ్లైన చాలా ఏళ్లకు పిల్లలు పుట్టారు అందుచేత రెండేళ్లకి మేమే పిల్లలం శుక్రవారం శుక్రవారం మామయ్య వచ్చి నన్ను సీతని తనతో పిఠాపురం తీసుకెళ్లేవాడు మా నాన్నగారు ఒక్కొక్కప్పుడు శనివారమే వచ్చేసి పిల్లలు లేకపోతే తోచడం లేదని వెనక్కి కాకినాడ తీసుకువెళ్లేవారు నా చిన్నతనం ఇలా రెండు ఊళ్లల్లోనూ గడిచింది రెండెట్ల బండిలో మామయ్యతో ప్రయాణం చాలా సరదా గుండేది చిన్నచిన్న పదాలు పాటలు నేర్పేవాడు తెలివితేటలను పెంపొందించే కబుర్లు చెప్పి ఎంటర్టైన్ చేసేవాడు మామయ్యతో ప్రయాణం నాలెడ్జిబుల్గా ఉండేది అప్పటికి నేనింకా ట్యూన్స్ కంపోజ్ చేయడం మొదలు పెట్టలేదు కాని పాటలు వినడం నేర్చుకోవడం అనుకరించడం చాలా ఇష్టంగా ఉండేది ఆ రోజుల్లో హరీంద్రనాథ్ చట్ట్యాయ గారు పిఠాపురం వచ్చారు మందారమాల గగారింట్లో ఆయనకు బస ఏర్పాటు చేశారు మామయ్య కురుమిళ్ల వెంకట్రావు గారు ఇద్దరూ కలిసి ఆ ఊళ్ళో ఒకే ఒక నాటకాల హాలుండేది తర్వాత నెమ్మదిగా సినిమాలు కూడా అందులోనే వేయడం మొదలుపెట్టారు నాటకాలాడేటప్పుడు స్టేజీకి దగ్గరగా ముందున్న సీట్లు ఖరీదెక్కువ ఆఖరి టిక్కెట్టు నేల ఖరీదు తక్కువ అప్పటి రోజుల్లో ప్రజలు ఎంత అమాయకులంటే సినిమాలకు కూడా చాలా ఎళ్ళు అలాగే ఉంచారు నాటకల్లాగా సినిమాలు ముందు నుంచి చూస్తే బాగా కనబడదని తెలియక ముందు కూర్చోవడం గొప్ప అనుకుని ఆ హాల్లో అరీంద్రనాథ్ గారి ప్రసంగం సంగీతం ఏర్పాటు చేశారు మామయ్యవాళ్లు ఆయన హార్మోనియం వాయిద్యంలో బహు నిపుణులు ఎహుడీ వయోలిన్ వాయిద్యంలో ఎంతో వీరు హార్మోనియం వాయించడంలో అంత గొప్పవారు హార్మోనియం వాద్యం అంటే ప్రెజుడిస్ ఉన్న ఉన్నవాళ్లు కూడా వీరి వాయిద్యం వింటే మనసు మార్చుకుంటారు వీరు వాయిస్తుంటే ఇది హార్మోనియమేనా అని సందేహం వస్తుంది అంత మాధుర్యంగా ఉంటుంది తనతో సైడ్ వాయిద్యానికి ఎవరైనా హార్మోనిస్ట్ కావాలన్నారా ఆయన పీఠాపురం అంతా గాలించినా దొరకలేదు కాకినాడలో ఉన్న కొద్ది ఆయన ప్రక్కన వాయించడానికి సాహసించలేదు మామయ్య వాళ్ళు ఏం చేయడమా అని తిక్మకలాడుతుంటే నేను వాయిస్తానని పట్టుపట్టాను మామయ్య నవ్వుతూ ఆయనతో నువ్వాయించడమేమిటే ఎవరైనా వింటే నవ్వుతారు మహాసముద్రం లాంటి ఆయన వాయిద్యంతో నువ్వేదగలవా అన్నాడు అప్పుడు హరీంద్రనాథ్ గారు అక్కడే ఉన్నారు ఏమిటని అడిగితే హార్మోనియం మీదున్న మక్కువ కొద్దీ మీతో వాయించాలని సరదా పడుతుంది నా మేడకోడలు అని నవ్వారు ఆయన ఇంట్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు నన్ను వాయించమన్నారు నేను కరెక్ట్గా అనుకరిస్తున్నానని ఎంతో మెచ్చుకొని హార్మోనియం వాయిద్యంలో కొన్ని మెలుకలు కిటుకులు నేర్పి మర్నాడు ప్రోగ్రాంలో నన్ను కూడా స్టేజ్ మీద తన పక్కన కూర్చోపెట్టుకుని వాయించ వాయించనిచ్చారు ట్రిపుల్ రీడ్ హార్మోనియం మీద ఆయన వాయిస్తే కాకినాడ నుంచి నాన్నగారి చేత నా హార్మోనియం తెప్పించుకొని దాని మీద నేను వాయించాను మా ఇంట్లోనూ మా అమ్మమ్మ గారింట్లోనూ తరచూ పూజలు అవి జరుగుతుండేవి బ్రాహ్మలు మంత్రాలు చదువుతుంటే హార్మోనియం తీసుకువచ్చి మా వాళ్ళు వద్దని వారిస్తున్నా వినకుండా వాళ్ళ మంత్రాలకి హార్మోనియం వాయించేదాన్ని ఇప్పుడు తలుచుకుంటే సిగ్గేస్తుంది అనుకోండి తద్దిన మంత్రాలకు కూడా వాయించేదాన్ని చివాట్లు తింటూ వీరమ్మట ఊరేగింపులో భోగం మేళం వెళ్తుంటే వాళ్ల పాట అక్కడే అప్పుడే వాయించేదాన్ని ఇవన్నీ నా అప్పటి ఏడేళ్ల వయసులోని సరదాలు హార్మోనియంతో ఎక్స్పెరిమెంట్స్ చేయడం నాకు మరో సరదా కళ్ళు మూసుకుని వాయించడం కళ్లకు గంతలు కట్టుకుని వాయించడం హార్మోనియం మీద గుడ్డపరిచి వాయించడం హార్మోనియంని వెనక్కి తిప్పి వాయించడం ఒక్కొక్కప్పుడు కాలి వేళతో వాయించడం కూడా చేసేదాన్ని మా నాన్నగారు కోప్పడ్డారు సరస్వతీదేవి మీద కాళ్లు పెడితే సంగీతం రాదన్నారు భయపడేది ఒకటి మానేశాననుకోండి పిఠాపురంలో మామయ్య కృష్ణశాస్త్రి ఇల్లు వెంకటపార్వతీసుకవుల ఇల్లు పక్కపక్కనే ఉండేవాయి ఓసారి మామయ్య ఇంటి అరుగు మీద నేను మేకా ఉషా గజకాయలాడుకుంటున్నాం ఓ తొమ్మిదేళ్ళ అబ్బాయి చెరుకు గడ తింటూ షర్టు కూడా లేకుండా లాగుతూ వచ్చి ఏ అమ్మాయి ఇక్కడెవరో కళ్ళు మూసుకొని హార్మోనియం వాయిస్తారట ఎవరు అన్నాడు నేనే అని గొప్పగా చెప్పాను అయితే వాయించి చూద్దాం అన్నాడు ఎలాగా హార్మోనియం సాయం పట్టు అన్నాం ఇద్దరం సాయం పట్టి హార్మోనియం అరుగు మీదకి తెచ్చాం నా కళ్ళకు గుడ్డ కట్టించుకుని ఒక పాట వాయించాను తర్వాత మిగతా ఫీట్స్ అన్నీ చేసి చూపించాను ఆ అబ్బాయి బాలాంత్రపు వెంకట్రావు గారి కుమారుడు రజనీకాంతరావు రజనీ అన్నయ్యతో స్నేహం ఎనభై ఏళ్ల నాటిది నాకు తొమ్మిదేళ్ల వయసప్పుడు కాకినాడులో సూర్యారావు పేటలోని పోతుల వారింట్లో కాపరం ఉండేవారు వారమ్మాయి కమలా నేను బాల్య స్నేహితులం అప్పటికే మామయ్య పాటలెన్నింటికో వరసలు పెట్టి పాడుతుండేదాన్ని కమల నా దగ్గరకొచ్చి కొన్ని పాటలు నేర్చుకుంది కమలకి చిన్న వయసులోనే పెళ్లైంది అత్తవారింటికి వెళ్లబోతుంది నేను ఆనందభైరివి రాగంలో ట్యూన్ చేసిన ఆనంద సాగరుడు అరుగుదించే నేడు అనే మామయ్య వ్రాసిన పాట తనకెంతో నచ్చిందని నేర్చుకుంది నేను వెళ్ళిపోతున్నాను ఒకవేళ ట్యూన్ మర్చిపోతే ఎలాగా అంది కమల నాకు ఎవరూ నేర్పకుండా హార్మోనియం వాయించడం ఎలా వచ్చిందో స్వరం రాయడం కూడా దానంతటా అదే వచ్చింది క్రమ రాయడం రాదు అది తర్వాత నేర్చుకున్నాను నానేస్తం కమల అత్తవారింటికి వెళ్ళిపోతుంది ఎలాగైనా సహాయం చేయాలైన ఆతృతలో కమల హార్మోనియం రీడ్స్ మీద నా కంపస్ బాక్స్ లోని ముల్లులాంటి దానతో ఆనందసాగరుడు పాట స్వరాలన్నీ చెక్కేశాను వాయించుకోడానికి ఈజీగా ఉంటుందని ఆ తర్వాత అటు తాలూకు వాళ్ల చేత ఇటు మా వాళ్ళ చేత కూడా తిట్లు తిన్నాననుకోండి ఒకసారి పెద్దాపురంలో మా నాన్నగారు రచించిన అనార్కలి నాటకం ఏర్పాటు చేశారు అందులో బీవి నరసింహారావు అనార్కలి మంగిపూటి రామలింగ శాస్త్రి నాన్నగారు అక్బర్గా నటిస్తున్నారు ఆ రోజుల్లో నాటకాలు ఎప్పుడూ రాత్రి తొమ్మిదిన్నరకే ఆ రోజు ఆడి ఆడిటోరియం మొత్తం ఆడియన్స్తో నిండిపోయింది తొమ్మిదిన్నరైనా హార్మోనిస్ట్ ఎక్కడా అయిపోలేడు నాన్నగారు అసలే కంగారు మనిషి నర్వస్ అయిపోయి వేషంతోటే పడర్చీలో కూర్చొని సేనాటోజిని టాలిక్ తాగుతున్నారు హాల్లో చాలా గందరగోళంగా ఉంది కేకలు గొడవ ఫ్రంట్ కట్టెన్ మీదకి రాళ్లు రూగుతున్నారు టైం పదిన్నరవుతుంది హార్మోనిస్ట్ వచ్చేదాకా నేను వాయిస్తానని పట్టుబట్టాను మా నాన్నగారి వీక్నెస్ ఏంటంటే నేనేది అడిగితే అది చేయడమే మెత్తబడిపోయారు పైగా మిగిలినట్లు అంతా వాయించనీయండి నాటకంలోని పాటలు పద్యాలు అన్నీ తెలుసు అన్నారు సైలెంట్ సినిమాల్లో లెగ్ హార్మోనియం సూచినప్పటి నుంచి నాకొకసారది వా నేను ఒకసారి అది వాయించాలని ఎన్నాళ్ళనుంచో కోరిక నేనెప్పుడు వాయించలేదు కూర్చుని వాయించడానికి ప్రయత్నించాను బెల్లు సందుతున్నాయి కానీ వాయించే రీడ్స్ ఎత్తెక్కువైపోయింది నిమిషాల మీద దగ్గర్లో ఉన్న మా నాన్నగారి స్నేహితులు చావలివారింటినుంచి నాలుగు తలగడలు తెప్పించి సీటు మీద వేసి నన్ను కూర్చోబెట్టారు నాటకం ఆరంభిస్తున్నామని ప్రకటించారు హాల్లో ఆడియన్స్ లేజ్ నిలబడి వింతగా చూస్తున్నారు పదకొండేళ్లమ్మాయి హార్మోనియం వాయించబోతుందని రంభించడం ఆలస్యమైన విషయం కూడా మర్చిపోయి ఆడియన్స్ సింపథీస్తో చూశారు హాలంతా పిన్డ్రాప్ సైలెన్స్ నాటకాల్లో ఒక సీను అయ్యాక మరో సీను ఆరంభించే వరకు హార్మోనిస్టు రకరకాలుగా వాయించి ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తాడు అలాగా వాయించాలని నా కోరిక ఉండేది ఆ ఛాన్స్ కూడా దొరికింది నాటకాల్లో పుట్టి నాటకాల్లో పెరిగిన నేను అనుభవం ఉన్న హార్మోనిస్టులాగా వాయించగలిగాను సీనుకి సీనుకి మధ్య నాకు తెలుసున్న బాలగంధర్వ ఖాదర్బచ్చ జట్శంకర్ల పాటలు వాయించి నా కోరిక తీర్చుకున్నాను ప్రతి ఆర్టిస్టుకి వాళ్ల పద్యాలు పాటలు ముందు నేను రాగం వాయించి అందించాను నాటకం ముగిసేటప్పటికీ తెల్లవారుజాము మూడున్నరయింది నాన్నగారు ఆనంద బాష్పాలతో నన్నెత్తుకుని ముద్దెట్టుకుని నా చేతివేళ్లు నెప్పి పుడుతున్నాయేమో అని పట్టారు తను ఆర్గనైజ్ చేసి వేయించిన నాటకం పరువు నిలబెట్టానని చాలా ఆనందించారు ఈ నాటకం చూసిన ఆడియన్స్ పద్నాలుగేళ్ల పిల్ల నాటకానికి హార్మోనియం వాయించిందని నన్ను గురించి కథలుగా చెప్పుకున్నారు కావలిస్తే అప్పుడు చూసిన వాళ్ల మనుమనల్లో మనమల్లో అడగండి ఈ సంఘటన ఈ రోజుల్లో జరిగితే గిన్నీస్ బుక్లోకి ఎక్కేదాన్నేమో హార్మోనియం నా ప్రాణం నా ఇన్స్పిరేషన్ అది వాయించుకుంటూ ఎన్ని వేల ట్యూన్స్ కంపోజ్ చేశాను నాకు పరంపరగా మా మేనత్త నుంచి సంక్రమించిన మోహన్ ఫ్లూట్ హార్మోనియం నేను కలకత్తా రికార్డింగ్ తీసుకెళ్లినప్పుడు నా అదృష్టం కొద్దీ అవే రీడ్స్ దొరికితే దానిని త్రిపుల్ రీడ్స్ హార్మోనియంగా చేయించుకున్నాను ఇది డెబ్భై నాలుగేళ్ల క్రిందటి మాట మరొక మంచి హార్మోనియం ఎవరో అమ్ముతుంటే కొన్నాను ఇంకొక హార్మోనియం బరోడా రాణిగారు నాకు పారితోషికంగా ఇచ్చారు ఈ మూడు హార్మోనియంలు నా ముగ్గురు కూతుళ్లకే ఇవ్వాలనుకున్నాను ఒక్కరికి దానిమీద ఆసక్తి లేదు ఒక బీద స్టూడెంట్ తనకొకటి అమ్మమని ప్రాధాయపడితే ఉచితంగా ఇచ్చాను నా రెండవ కుమారుడి నీహార్ కొంచెం పాటలు అవి బాగానే వాయిస్తున్నాడు నేర్చుకోకపోయినా వాడికి ఇష్టం ఉంది కనుక వాడికి ఒక హార్మోనియం ఇచ్చాను నాకచ్చొచ్చిన నా ఫేవరెట్ హార్మోనియం నా దగ్గరే ఉంది నేను పోయే వరకు నా దగ్గరే ఉంటుంది అది నా శాస్త్రీయ లలిత జానపద స్రవంతులు ప్రవహించిన హార్మోనియం